నాలుగు వందల అరవై కొండచూత మురారో కొండక తిరుమల కొండని అడిగిన వరములు వసగు మా కొండల తిమ్మయ కొండ మును పగను వారి జ సంభవుడు ఆ పేరు కలుగు నవరత్నంగులు బంగారం కల్పతరు మేరకు మీరగని నెలవునారుగని డెనకో ఎనగా దారుని బ్రహ్మాండములకు ఆధారం బగు గరుడాచలం బనగా శ్రీ వెంకటశైలంబనగా గిరులకు నేలికయగు అనంతగిరితాని గిరియనగా సిరులాయ జనమగు అంజన శబరియనడి నామములా పరగగ నాలుగు యుగముల వెలసిన ప్రబలం బగు ొంపగు నింపుల పూపొదలు వాసన నదులు కొదలు గల తామర కొలకులపై మెదలు తుంగమెదలూ కడలి మలయానిలు వలపుల పస వనములను మొదలుగా నెల్లప్పుడు ఈ సంపదలు గల మాకొండ జంతువులెల్లను మునులు సకలమైన దేవతలు జంతువుల ఎలుగులు వేదసారంభగుహరినుతులు చింతామణులట రాళ్లెల్లను సిరుల నెలవులా గుహలు సంతత సౌభాగ్యంగులను పెడు సందడిగల గల మాకొడా ఒకచో బ్రహ్మాదులు మునులును ఒకచో ఇంద్రాదులును ఒకచో భాగవతులు యతులు శ్రుతులు ఒకచో చంద్రార్కులు ఒకచో తీర్థంగులు గిరులును ఒకచో యోగశ్వరులు అకలంకత తను గోరి తపముసేయ ఆసలికొండలతో చదువుదురా సుఖ బ్రహ్మాదులు శృతులు తకదింబని ఆడించు మయూరతిని యోగీశ్వరులు సకల పురాణంగులు విందు మరి పికారికల చేకటితము గీ విద్యలను పెడు భాగ్యము కల మాకొడా స్వామి తీర్థములకు స్వామి పుష్కరిణియును పామరుల అమరుల చేయును పాప వినాశనము తామహి గోరి కలుచ్చు కుమారయు పాండవ సరసీ కామిత ఫలదాయిని ఆకాశ గంగుగలమాకొండీ మరియ ద్వారక యనుచు ఇదింద ఉరూ మరి దానయోధ్యను చూ ఇది వైకుంఠం వనుచును ఇది ఇది వేదములు ఎన్నగ గల మాకొడా తలచిన శుకశౌన కాదులకు తలచిన తల అలపులో తలపులోపల నెలకొన్నా దయతో నన్నేలినా చెవుడు మా వెంకటరాయడు సిరుల నెలవు చేకున్నా కలియుగ వైకుంఠం బనునామము కలిగి వెలయుమాకొండ